చాలా పొరపాటు అంతకుముందు లేకపోతే పుడతాడండి అంతకుముందు లేడా నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించేశారా అసలు అంతకుముందు ఉన్నాడా లేడా ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు పోలండి తల్లి గర్భంలోకి రాకముందు లేడు అప్పుడు పుట్టేట అనంత అంతకుముందు ఉన్నాడు తండ్రి రక్తంలో ఉన్నాడు పోలండి తండ్రి రక్తంలోకి రాకముందు లేడు పొరపాటు గోధుమ గోధుమ బియ్యం వాటిలో ప్రాసెస్డ్ రైస్లోనూ అక్కడ దాంట్లో డబ్బాల్లో ఉన్నాడు డబ్బాలోనూ సజ్జీల్లోనూ ఉన్నాడు పోనీ అంతకుముందు రాకముందు ఉన్నాడు లేడు అక్కడ దాంట్లోకి రాకముందు ఉన్నాడు అంటే నేను మీకు పంచాగ్ని విద్య అంతా చెప్పేస్తున్నాను అంతకుముందు రాకముందు ఉన్నాడేమో అంటే ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అప్పుడు పర్జన్య రూపంగా ఉన్నాడు అంతకుముందు సోమ రూపంగా ఉన్నాడు అంతకుముందు ద్విలోక రూపంగా ఆదిత్య రూపంగా ఉన్నాడు సమష్టిలోంచి వ్యష్టిలోకి వస్తుంది కానీ అక్కడ లేకుండా ఇక్కడికెళ్ళ వస్తుంది వర్షపు బిందువు పడిందంటే సముద్రంలోంచి వచ్చింది ఆ సము ఆ వర్షపు బిందువు సముద్రంలో లేకపోతే ఇక్కడికే వస్తుంది కాబట్టి దీంట్లో ఎవడు తండ్రి ఎవడు తల్లి కనుక లేనివాడు పుట్టడం అనే మాటే లేదు ఉడికే ఏదో లోకల్లో మ్రియతే అన్నట్టుగానే జాయతే అని కూడా అనుకుంటా అసలు పుట్టుకని నేను అంగీకరించను పుట్టుక అనేది అంగీకరించమండి మరణం అనేది అంగీకరించుండే ఇప్పుడు చెప్పండి మీరు యాక్సెప్ట్ ఏమంటే మీ జన్మకొండలు ఏమిటి అసలు పుడితేగా జన్మకొండలే పుట్టుక పుట్టుక వాడికి జన్మకొండలు అవసరం లేదా పుట్టుకేనో అనుకున్నవాడికి అవసరం హీ హ్యాస్ టు డూ దాట్ ఇప్పుడు పుట్టేనో అనుకున్నవాడికి హీ హ్యాస్ టు డూ ఇప్పుడు మహాత్ములు ఉన్నారు ఉత్తర ఆయనకి ఎవరో డాక్టర్ గారు ఆయన దర్శించడానికి వెళ్ళారు ఉత్తరకాశీ వెళ్తూ ఉంటారు అందరు వెళ్ళినట్టుగానే డాక్టర్ వెళ్ళారు దర్శించడానికి వెళ్ళి ఆయన మొహమ్మది చూసి అవండే మీకు ఏదో గుండె ప్రాబ్లం ఉందండి అని చెప్పాడు అంటే ఓ అలాగా నేను మీ స్టెతోస్కోప్ పెట్టి ఒకసారి పరీక్ష చేస్తాను ఏమక్కర్లేదు ప్రభుత్వం బాగానే ఉన్నా కాదు పరీక్ష చేస్తాను సరే పరీక్ష చేస్తానంటే చేశాను చేశాయ మీ గుండె సరిగ్గా పంచేయట్లేదు అది లబ్ డబ్ లబ్ డబ్ అంటే ఏదేదో అంటారో డబ్ డబ్బు డబ్బు అలాగేవో అంటుంది అది ఓసారి ఆ హృషికేశ్ రెండే అక్కడ హాస్పిటల్లో ఏదైనా పరీక్ష చేద్దాం అని అన్నా అంటే ఆ మహాత్ముడు అన్నారు నేను హృషికేష్ రాను ఇక్కడే గంగ భాగీరథీ తీరం విడిచిపెట్టి నేను రాను ఆ గుండె నా గుండె కాదు అది నా గుండె అయితే నేను దాన్ని భద్రం చేయాలి అది నా గుండెకాయ కాదు దేవుడు పెట్టిన గుండెకాయ దేవుడు చూసుకుంటాడు నేను పెట్టినా నేను పెట్టలేదు కదా దేవుడు పెట్టిన గుండెకాయకి దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు రోడ్ ఏదైనా గొయ్యపడింది మనం అందరం వెళ్ళి దాన్ని బాగు చేస్తావా చేయాలి మనం వేసిన రోడ్డు కాదు మనం బాగు చేసేది కాదు సో ఆ రకంగా దేవుడు పెట్టాడు గుండె అది ఎలా పని చేయాలో వాడు చూసుకుంటాడు బాగు చేయడం బాగులేదనే సంగతి వాడి కనిపిస్తే వాడు బాగు చేసుకుంటాడు వాడు వాడు బాగు చేయట్లేదంటే బాగులేదనే మాట సరికాదనమాట వాడి దృష్టిలో బాగానే ఉందన్నమాట ఐ డు రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్ నేను చాలాసార్లు డిసీజ్ రోగము మనస్సులో ఆరంభమవుతుందని చెప్పాను చెప్తే చాలామంది నా క్లాసులో డాక్టర్లు చాలామంది కూర్చుని ఉంటారు వాళ్ళు అన్నారు స్వామీజీ మీరు మరీ ఎగ్జాగరేట్ చేసుకున్నారండి సత్సంగం కదండి మీరు మరీ చెప్పేస్తున్నారండి ఏంటంటే సరే ఐ విత్ సో అయితే మళ్ళీ డూ యూ అగ్రీ విత్ వాట్ ఉసే నో ఐ డూ అగ్రీ విత్ వాట్ యూసే యూ డూ నాట్ అగ్రీ విత్ వాట్ ఐసే డిట్ ఆస్ లివ్ వేర్ ఊయర్ నా ఉద్దేశంలో రోగం అనేది గుండె హృదయం వీడి బుద్ధులో స్టార్ట్ అవుతుంది నొప్పి శరీరంలో స్టార్ట్ అవుతుంది రోగం మనసులో స్టార్ట్ అది లెక్క నొప్పికి రోగానికి తేడా ఉంది నాకు నొప్పిగా ఉన్నది అన్నదానికి నేను రోగిష్ఠివాణ్ణి అన్నదానికి తేడలేదు చాలా తేడా ఉంది మానసికమైన భేదం చాలా ఉంది నాకు నొప్పిగా ఉంది అన్నవాడికి సేవ చేయచ్చు మీరు నేను రోగిష్ఠీవాడిని అన్నవాడికి ఎంత సేవ చేసినా అది తీరి సేవ కాదు అది మేము లెటర్వి టయదు అంటే సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ నాకు నొప్పిగా ఉందన్నవాడు నొప్పి ఒక్క బిసరు తగ్గితే మళ్ళీ ఉల్లాసంగా లేచి తిరుగుతాడు ఏదో పనిచేసుకుంటాడు నేను రోగిష్ఠీవాడిని అన్నప్పుడు నొప్పి తగ్గినా కూడా అలాగే కూర్చుంటాడు ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ నొప్పిగా ఉండడం తప్పు నేను రోగిష్ఠీవాడిని అనుకోవడం తప్పు కాబట్టి మహాత్ములు జీవన్ మరణముల యొక్క పుట్టుక చావులను అంగీకరించాలి డోంట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేండెకాయకి రోగం వచ్చింది అని అని అని యాక్సెప్ట్ చేయాలి ముందు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళి అవుట్ పేషెంట్లో కూర్చోవాలి ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వాలి ఏవేవో చేయాల్సి ఉంటుంది అవసరమా కాదా అంటే అవసరమే ఎందుకు అవసరం కాదు నేను పేషెంట్ని అనుకున్నవాడికి మందు తీసుకోవడం అవసరమే బట్ దెర్ ఈజ్ ఎ ట్రూత్ these are about these petty considerations this worldly vision edaithe undo this world centric view point edaithe undo deeniki atheetamaaina consideration atheetamaaina satyam untundi eppatigaina aa satyanni cherchuko cherpovalasina avasaram undi ee vela cherkuuntara repu cherkuuntara samasaram tarava cherkuuntara that is individuals choice but suppose atma swaroopadaina naaku rogamu ledho ane satyanni వీడు ఇవేళ నేర్చుకున్నా సరే నేర్చుకుని హాస్పిటల్కి వెళ్ళినా సంతోషం లేకపోతే నేర్చుకోవడం మానేసి హాస్పిటల్కి వెళ్ళి ఆరు మాసాల తర్వాత నేర్చుకున్నా పర్వాలేదు అది యువర్ ఛాయిస్ సిటీస్ బట్ ఆ సత్యాన్ని మాత్రం నేర్చుకోక తప్పదు ఆ సత్యాన్ని గుర్తించకపోతే దుఃఖము భయము మనిషిని వెంటనాడుతూనే ఉంటాయి చాలా ప్రధానమైన విషయం కాబట్టి దేహంతో వేదాంత విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రథమ పద ప్రథమా పాదమేది దేహంతో ఉండేటువంటి అహమ్మ అభిమానాలని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది వాటిని ప్రాసెస్ చేసుకోవాలని నేను చెప్పేది వాటిని తీసి అవతల పారాయాలని నేను చెప్పట్లేదు అది ఎలా అలా పారేస్తారు అలా పారాయలేరు వాటిని అలా పారేసిన మాట అయితే ఇంకేమీ రెండో రోజు గీత క్లాస్కి రానే అక్కర్లేదు నేను ఇంకో కొత్త గ్రూప్కి పాఠం చెప్పుకోవాల్సి ఉంటుంది అలా పారాయనక్కర్లేదు పారాయణం సాధ్యం కాదు ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఏదైనా మనసులో బెంగ ఉందనుకోండి ఈ బెంగని ఇలాగా జేబులోంచి ఒక కాగితం తీసినట్టుగా తీసి నలిపే సంవత్సరాలు పరేసినట్టుగా బెంగని మీరు అలా తీసి నలిపే సంవత్సరాలు పారేయగలరా నో కానీ ప్రాసెస్ చేయటం ప్రాసెస్ చేయడం అంటే ఏమిటి దాన్ని పరిశీలనకి పెట్టడం దాన్ని ముందు వెనుకలా ఆలోచించటం దాంట్లో ఉండే హేతు ఏమిటో పరిశీలన చేయటం పరిశీ దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయటం ట్రై టు మీట్ ఇట్ హాఫ్ వే అండ్ దెన్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ అది బయట పరిస్థితి మారదు బయట బెంగకి కారణమైన పరిస్థితి మారదు పరిస్థితి పరిస్థితి లాగే ఉంటుంది బెంగే పో అంతే ఎలా పోతుందంటే యాక్సెప్టెన్స్ ఇప్పుడు వ్యాధులు ఉంటాయండి ఆ వ్యాధులు అని తగ్గివిగా మన జాతస్థం కోసం వెళ్ళి డాక్టర్ల గుట్టు తిరిగేవా ముందులు వేస్తూ ఉంటాం తప్పిస్తే అవి తగ్గవు ఇప్పుడు మొకాలు నొప్పి వ్యాధి తగ్గుతుందా అది మొత్తం సైన్స్ అంతా కూడా నమస్కారం పెట్టి చేతులు ఎత్తేసి ఉంది వయాక్స్ సెలిబ్రెక్స్ ఈ ట్యాబ్లెట్లు అన్ని విత్డ్రా అయిపోయాయి మీరు ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా మెడికల్ కొద్దిగానే నేను ఫాలో అవుతూ ఉంటాను ఫాలో అవ్వడం అంటే పని కట్టుకుని కాదు నా కంట పడుతుంటే నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్ ఏది వేసుకోవాలో అర్థం కట్టలేదు అమరికలో వాళ్ళకి ఎందుకంటే వయాక్స్ సెలిబ్రెక్స్ దే ఆర్ ఆల్ హార్ట్ మొక్కలు నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్కి ప్రాబ్లం వస్తుంది దే ఆర్ విత్ డ్రా అంటే ఇంకపోతే నేప్రాక్స్ అని ఒకటి ఉంది అది విత్ ఇంకా యాస్పిరిన్కి వచ్చేసారు అసలు ఈ యాస్పిరియన్ వదిలిపెట్టి ముందుకు ఎందుకు వెళ్ళారంటే ఈ యాస్పిరియన్ మోకాలు కోసం యాస్పిరియన్ వేసుకుంటే కడుపులో అనుకు వస్తుంది అందుకోసం యాస్పిరియన్ అల్సరోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి అందుకోసం ఈ ప్రాపర్టీస్ నుంచి బయటపడడం కోసం ఏవేవో ముందుకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సీరియస్గా వెనక్కి వచ్చేసి మళ్ళీ యాస్పిరియన్లోకి వచ్చేసారు యాస్పిరిన్ వేసుకుంటే బ్లడ్ థిన్గా ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కొంచెం గడుపుకి ఎప్పుడప్పుడు ఏదైనా అయినా కూడా ఈ హార్ట్ కంటే అధినయం కదా అని మొత్తానికి ఎనీవే ది పాయింట్ ఈజ్ వన్ హ్యాస్ టు ప్రాసెస్ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అది కేర్ఫుల్గా ప్రాసెస్ చేసుకోవాలి రోజు అదో పనిగా పెట్టుకుని ప్రాసెస్ చేస్తూ ఉండాలి రోజు కొంతసేపు పాఠం వింటూ ఉండాలి ఆత్మ దేహము కాదు దేహానికి ఉండే జీవన్ మరణాలు ఆత్మకు లేవు ఆత్మ వీటికి అతీతమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలనకి పెట్టుకుంటూ ఉండాలి రోజు ఆ పరిశీలన చేస్తే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ హోల్డ్ ఉంటుంది స్ట్రాంగిల్ హోల్డ్ అని అలాగే పీకే గట్టిగా నొక్కి పెట్టేసినట్టుగా ఉందనుకోండి స్లోగా ఒక్క పిసరు లూజ్ అయితే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ ఈ దేహాభిమానం ఒక్క పిసరు తగ్గినా కూడా మనసుకి బరువు క్రమక్రమంగా వివేకము యు బిగిన్ టు ఎవేకన్ క్రమక్రమంగా వివేకం ఉద్బుద్ధమవుతుంది ఆ విధంగా మనిషి పురాత్తుడవుతాయి ఈ పాఠం యొక్క తాత్పర్యం చాలా జీవితానికి సంబంధించిన పాఠం సో ఇప్పుడు వాశబ్దాత్ నశబ్దాచ అయమాత్మ అభూత్వా భవితవా దేహవత భూయ పునః తస్మాత్ నాయతే కాబట్టి ఆత్మ పుట్టుచున్నది అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పుట్టుక అంటే ఏమిటి అందాం యోహీ అభూత్వా భవిత స జాయతే ఇది ఉచ్యతే అది లోకంలో మళ్ళీ లోకే అని అనలేదు ఆయన పైన అన్నారుగా లోకే అని అది తెచ్చిపెట్టుకుంటాం సో లోకంలో అంతకుముందు లేడు ఇప్పుడు వచ్చాడు వాడిని పట్టుకుని జాయతే అని అంటారు అభూత్వా అభూత్వా భవతి భవిత భవిత అంటే వచ్చి వస్తాడు సో అభూత్వా భవిత అంతకుముందు లేడు భవిత ఇప్పుడు వస్తాడు ఇది సో జాయతే ఇత్యుచ్యతే అటువంటి సందర్భంలో పుట్టుచున్నాడు అని లోకంలో చెప్తారు ఏవం ఆత్మ అత నాయతే ఆత్మ విషయంలో అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఆత్మ పుట్టుట లేదు ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి రూమ్ స్పేస్ రూమ్ స్పేస్ అంటే తెలుసు కదా రూమ్ స్పేస్ పుట్టిందా ఇల్లు కట్టినప్పుడు రూమ్ స్పేస్ పుట్టిందా పాత ఇల్లు అనుకోండి పాత కూలగొట్టేసి కొత్త కాంప్లెక్స్ కడుతూ ఉంటారు కూలగొట్టేసినప్పుడు రూమ్ స్పేస్ నశించిపోయిందా రూమ్ స్పేస్ నశించిందనుకోండి ఇంకా అక్కడ రూమ్ కట్టడానికి వీలుండదు సో రూమ్ స్పేస్ పుట్టిందనుకోండి అంటే అంతకుముందు అక్కడ స్పేస్ లేదనమాట అప్పుడు రూమ్ కట్టడానికి వీలుండదు కాబట్టి ఇది ఎవీ కేస్ రూమ్ స్పేస్ పుట్టదు రూమ్ స్పేస్ నశించదు యు ఆర్ లైక్ స్పేస్ నాట్ ఈవెన్ స్పేస్ యు ఆర్ ద ప్రాజెనేటర్ ఆఫ్ ది స్పేస్ బాప్ హ్యా ఆకాశిక బాప్ హ్యా ఆత్మావా ఆత్మన ఆకాశ సంభూత ఓ మహాత్మునటువంటి వారు అలాగా ఆపుతో ఆకాశకా బాపు సో ఆకాశానికి నీవు తండ్రి వయ్యా ఆకాశం నేనుంచి పుట్టింది అలాంటిది ఆకాశానికే వినాశం లేదంటూ ఉంటే ఆకాశానికి బాప్ అయిన ఆత్మకి వినాశం ఉంటుందా ఉండదు ఇంచేతనే కూడా దేహంతో మమేకం అవ్వకూడదు దేహాన్ని అనుసరించి ఇంకో కొన్ని ఉంటాయి ఇంకో కొన్ని ఉండబట్టే దేహం ఉంది లేకపోతే దేహం ఉండేది కాదు ఎలాగా లైఫ్ ఉంది లైఫ్ని అంటిబెట్టుకుని దేహం ఉంది కాబట్టి లైఫ్ని లైఫ్ని భావన చేసుకోవాలి స్పేస్ని భావన చేయాలి కాన్షియస్నెస్ ఆ ఎరుక ఎరుక ఎరుకలేని దేహం ఉన్నదా అనేదో ఎక్కడో ఎవడో పదం పాడుతుంటే విన్నాను నేను ఎరుకలేని దేహము లేదురా దేహాన్ని పట్టుకుని వేలాడదు ఆ ఎరుకని ఎరిగి కృతార్థుడు కరా అంటూ ఏదో కవిత ఉంది ఎక్కడో విన్నాను నేను ఆ ఎరుక ఆ చైతన్యము దాన్ని పట్టుకోవాలి వాటిని పట్టుకోవాలి వాటి దృష్టి పెట్టుకోవాలి కానీ దేహం మీద దృష్టి ఏమిటి దేహానికి కొంత సందర్భానుసారంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి స్నానాధికం వస్త్రధారణం ఆహారం సబ్సిస్టెన్స్ అంటారు సబ్సిస్టెన్స్ అంటే రోటీ కప్పుడ మకాన్ లెవెల్లో దేహాన్ని దేహధారణ దేహాన్ని నిలబెట్టడం అవసరం ఉంటాయి ఆ పని చేసేస్తుంటే మన పని మనం చేసుకోవచ్చు దేహాన్ని నిలబెట్టడం అనే పని చేయలేదు అనుకోండి మన పని మనం చేసుకుంటూ ఉండదు గీత చదువుకోవాలంటే కుదరదు ఏదో టిఫిన్ ఏదో తినేసి ఒకప్పు కాఫీ తాగేసి వచ్చేస్తే గీత చదువుకోవచ్చు నేను ఇంక దేహాన్ని పరిశీలించను అని మీరు ఆ రెండు మానేశారనుకోండి గీత పాఠం ఉండదు కాబట్టి మన పని మనం చేసుకోవడం కోసమని దేహం యొక్క పరిపోషణ చేసేస్తూ ఉండాలి అంతకు మించి సబ్సిస్టెన్స్ని మించి ఎంత ఎక్కువ చేసినా అది ఒక రాంగ్ డైరెక్షన్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అని అర్థం మనం ఎంత ముందుకు వెళ్తామో రాంగ్ డైరెక్షన్లో అదంతా మళ్ళీ బ్యాక్ ట్రేస్ చేయాల్సి ఉంటుంది నేను మా మిత్రుడు కలిసి వెళ్తున్నాం ఎక్కడికో నడిచి వెళ్తున్నాం వెళ్తుంటే అప్పటికే నాలుగైదు మైళ్ళు నడిచేసాం ఇంకా నడవాల్సిన ద్వారా నాలుగైదు మైళ్ళు ఉంది ఈ లోపల చౌరాస్తా వచ్చింది వై వచ్చింది వై వై వైలాగా వచ్చింది ఇప్పుడు డౌటు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటే మా మిత్రుడు కొంచెం యంగ్ మ్యాన్ను దిట్టంగా ఉన్నాడు అన్నాడు స్వామీజీ ఇటు వెళ్ళి చూద్దాం అన్నాడు నువ్వు చూడు నేను వెళ్ళి చూడను నువ్వు చూడు నేను అక్కడే కూర్చున్నాను నేను ఆ కాళ్ళు నొప్పులుగా ఉన్నా నేను అక్కడ వై దగ్గర కూర్చున్నాను నువ్వు చెప్పు ఇటు అడుగు వేయాలా ఇటడుగు వేయాల చెప్పు నువ్వు చెప్పాకనే వేస్తాను నేను అడుగు ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో అడుగు వేసామనుకోండి మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగి మళ్ళీ వెనక్కి వేసి మళ్ళీ షురు చేయాలి యూ కెనాట్ ఎఫర్ట్ టు పుట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ యూ కెనాట్ డూ దాట్ అంచేతనే డైరెక్షన్ తెలియకపోతే నేను అక్కడ నిలబడిపోతాను డైరెక్షన్ తెలిసాకనే ముందుకెళ్ళను అంతవరకు వెయిట్ చేయచ్చు సో దట్ యూ నీడ్ నాట్ వాక్ దట్ ఎక్స్ట్రా బికాస్ మళ్ళీ నొప్పిగా ఉన్నప్పుడు అలాగే చేయాల్సిన యూ హ్యావ్ టు కన్సర్వ్ ఎవర్ ఎనర్జీస్ అదేవిధంగా దేహధారణను మించి అంతకు మించి అధికంగా మీరు ఎంత ముందుకు వెళితే మళ్ళీ అంత వెనక్కి రావాల్సి ఉంటుంది ఈ జన్మలో రావాల్సి ఉంటుంది మళ్ళీ జన్మ జన్మలో ఎత్తాల్సి ఉంటుంది వెనక్కి రావడం కోసం ఈ జన్మ చాలద ఒకప్పుడు మరి వైరాగ్యం చాలా అవసరం వైరాగ్యం ఏదో పని పాట లేని కోసం కాదు వైరాగ్యం దుఃఖహేతువు కాదు వైరాగ్యం దుఃఖం అనుకుంటాం చాలా వైరాగ్యం దుఃఖహేతువు కాదు వైరాగ్యం అంత అభయము అమృతము మరొకట్లేదు ఎందుకంటే మీకు ఈ డబుల్ ఎనర్జీ డబుల్ డబుల్ పెనాల్టీ తప్పుతుంది వైరాగ్యం ఉంటే వైరాగ్యం లేదనుకోండి ముందుకు దూసుకుపోయి దూసుకుపోయి దూసుకుపోయి మళ్ళీ అంత కష్టపడితో కష్టపడితో వెనక్కి రావాల్సి ఉంటుంది ఎంత అభిమానం పెంచుకుంటే అంత కఠినమైనటువంటి విరక్తిని సాధన చేయాల్సి ఉంటుంది సో ఎనీవే కనుక ఆత్మ ఆ విధముగా పుట్టుటలేదు ఎస్మాదేవ తస్మాదజస్మాత్ నమ్రీయతే తస్మాత్ నిత్య అది నాయతే అని పైన వాక్యాలన్నీ ఆయన కలుపుకొస్తున్నారు ఎలాగంటే అభూత్వా భూయ భవిత నా దేర్ఫోర్న జాయతే అజహ అజహుట్టుక లేనిది ఆత్మ పుట్టుక లేనిది ఇక నిత్య అంటే మరణము లేనిది అదేలాగా భూ అభవి నా దేర్ఫోర్న మ్రీయతే దేర్ఫోర్నిత్యజహ నిత్య పుట్టుక లేనిది నిత్యముగా ఉండేది ఆత్మకు వినాశం ఉండదు తర్వాత మామూలుగా ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇక్కడ మరణించి స్వర్గానికి వెళ్తారు కదా ఎలా వెళ్తారు ఏ ఏ స్వర్గానికి వెళ్తారో ఆ స్వర్గం ఉంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అంటే నిజమే వీడు కనుక జీవుడుగానే మిగిలిపోతే జీవుడు దేవుడు అయిపోతే సమస్య కాదు జీవుడు జీవుడుగానే మిగిలిపోతే మళ్ళీ ఎక్కడికో ప్రయాణం తప్పదు స్వగృహం చేరేసుకుంటే ప్రయాణం ఉండదండి ఇంకా స్వగృహం చేరలేదనుకోండి ప్రయాణం చేస్తూనే ఉండాలి విమానమైనా రైలైనా బస్సు అయినా ఏదైనా ప్రయాణం చేస్తూనే ఉండాలి స్వగృహం చేరుకోకపోతే సో వీడు స్వగృహం బ్రహ్మ ఆత్మ ఈశ్వర స్వరూపంలో చేరినప్పుడే వీడు స్వగృహం చేరుకున్నట్టు ఆ స్వగృహం చేరకపోతే తీర్థయాత్రలాగా యాత్రలు పిల్గ్రిమ్స్ ప్రాంతంలో సలా నడుస్తూ ఆ పరిస్థితి వేరు కాబట్టి మళ్ళీ జన్మలో నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవడం కంటే దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు అది తెలుసుకోవడం సంభవం కూడా కాదు అది అది తెలుసుకోవడం కంటే ఆ ప్రయత్నం కంటే అసలు నాకు జన్మ మరణములు లేవు అని తెలుసుకోవటం మంచిది అలాగే బోధిస్తారు కనుక ప్రశ్న అడుగుతారు ఎవండి నెక్స్ట్ బర్త్ పరిస్థితి ఏమిటి అని అడిగితే నెక్స్ట్ బర్త్ ఏమిటి తెలుసుకోవడం కాదయా నెక్స్ట్ బర్త్ లేదని తెలుసుకో అప్పుడు ఈ ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఐన్ యాంగ్జైటీ టు నో పర్సన్ పీపుల్ ఆర్ యాంగ్స్ టు నో వెరీ యాంక్షస్ టు నో తెల్లారింది అనుకోండి ఈరోజు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని యాంక్షస్ టు నో సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో యాంగ్స్ టు నో దెర్ ఈజ్ ఎన్ యాంగ్జైటీ టు నో ప్లీజ్ మైండ్ ఇట్ దెర్ ఈజ్ ఎన్ యాంగ్జైటీ టు నో సపోజ్ మీకు ఆ యాంగ్జైటీ లేదనుకోండి ఎంత ఫ్రీ అయిపోతారు మీరు ఓ మహాత్మును అడిగారు నా అందరూ వీళ్ళందరూ కూడా జనం అందరూ కూడా ఇంక్లూడింగ్ దట్ జంటల్మెన్ హీఈ్ నాట్ ఐసోలేటింగ్ జనరల్ అబ్జర్వేషన్ అందరూ కూడా ఆనందం కోసం సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా అంటే ప్రయత్నిస్తున్నారు ఎందువల్ల ఎందువల్ల అంటే సుఖం లేదు కనుకునే సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు సుఖం ఉండి సుఖానుభూతి కోసం ఎవరైనా ప్రయత్నిస్తారండి సుఖం లేదు అని అనుకుని సుఖానుభూతి ఆ విధంగా అనుభవం వచ్చినప్పుడు సుఖాన్ని పొంది ప్రయత్నం చేస్తాడు ఒకడు డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు చేస్తుంటే పక్కవాడు అంటాడు వీడికింత డబ్బు ఉంది కదా ఎందుకు సంపాదిస్తున్నాడంటే పక్కవాడు అంటాడు పక్కవాడు అంటే ఉపయోగం అంటే వాడు అనుక్కోవాలి వాడు నాకింత డబ్బు ఉంది కదా అని వాడు అనుక్కుంటే ఇంకా సంపాదించక్కర్లేదు వాడు అనుక్కోవాలి వాడు అనుక్కోడు అండ్ వాడు అనుకోడు నేను చెప్తున్నాను అండ్ ఆ నిలుగున కోసేసినా సరే వాడు ఆ వాట మాత్రం అనుకోడు వాడు అలా అనుకునేవాడైతే ఎప్పుడో కృతార్థమైపోయినవాడు ఇంకా డబ్బు కావాల్సిందే వాడికి సో ఈ థింగ్స్ వాడు తన దగ్గర ఉన్న ధనాన్ని లెక్క తనకు లభించిన ధనాన్ని లెక్క పెట్టుకోవడం రానిది ఏదో ఒకటి లెక్క ఉంటాడు అందుకోసం ప్రయత్నం చేసుకుంటూ కాబట్టి మానవుడు తనలో ఉన్న సుఖాన్ని గుర్తించిన వాడు కృతార్థులైపోతాడు వెంటనే అది గుర్తించడు వీడు వీడి దగ్గర లేనిదే దోషం గుర్తిస్తాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అంత పుణ్యోదకారం మరొకట్లేదు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది పెట్టుబడి ఉండదు గ్యాస్ దాంట్లో గ్యాసలిన్ పోయినక్కర్లేదు ఈ పెట్రోల్ బంకులు వాళ్ళతోటి ఈ మెకానిక్లతోటి బాధపడక్కర్లేదు చాలా న్యూసెన్సులు అనేవి తగ్గిపోతే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది గుండె బలంగా పనిచేస్తూ ఉంటుంది వాడు అనుకుంటాడు ఏమని నా నేను ఆ భాగ్యుణ్ణి స్కూటర్ ఇస్తూ చాలా భాగ్యవంతుడు స్కూటర్స్ట్ భాగ్యవంతుడెలా అయ్యాడు స్కూటర్ కొన్నాక వీడు రోజుకి మైలు కూడా నడవలేదు ఎప్పుడు స్కూటర్ బుర్రు ఉండడం దాని మీద దేహాన్ని పారేసి తోసుకుపోవడమే కానీ వీడందరినీ వీడు మైలు నడిచిన పాపాన్ని పోలేదు దాంతో శరీరము చాలా అలసంగా తయారయ్యి మజిల్స్ అన్నీ కూడా చాలా రఫ్గా సప్పుల్నెస్ ఉండదు చాలా రిజిడ్గా తయారయ్యి ఇటు వంగదు అటు వంగదు ముందుకు వగ్గదు వెనక్కి వంగదు ఆ దేహం తయారైంది దీంట్లో భాగ్యవంతుడు ఎవడో చెప్పండి వీళ్ళిద్దరిలో సైకిల్ తొక్కివాడా స్కూటర్ ఇస్తాడు సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు ట్రాఫిక్ జామ్ అనేది ఇంకొక సమస్య సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు కాబట్టి వాడు తనకున్న భాగ్యాన్ని గుర్తించడం తనకు లేని స్కూటర్ని గుర్తిస్తాడు తనకు ఉన్న భాగ్యాన్ని విస్మరిస్తాడు మనిషి ఇలాగా పరుగులు తీస్తూనే ఉంటాడు దర్ లాజిక్ ఇన్ ఆల్ దాట్ కాబట్టి రాంగ్ డైరెక్షన్లో ఎంత ముందుకు వెళ్తే మళ్ళీ అంతా వెనక్కి రావాల్సి ఉంటుంది ఎనీవే సో అజహా నిత్యహ ఆత్మ ఇప్పుడు మరణించిన తర్వాత నెక్స్ట్ బర్త్ ఏమిటి వస్తుందని కాదు పాయింట్ అది కాదు పాయింట్ వాట్ ఈస్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ దట్ యూ డోంట్ హ్యావ్ బర్త్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై దట్ ఈస్ ది పాయింట్ చేతనైతే ఆ పాయింట్ పట్టుకో చేత కాకపోతే యూ డూ వాట్ ఎవర్ యు లైక్ మే గాడ్ బ్లెస్ యూ ఎప్పటికైనా చేతనైతుందేమో ఆశిద్దాం అది ముఖ్యంగానే సో పరీక్షకి జీవితం అనేది ఒక పరీక్ష ఆ పరీక్షలో విజ్ఞానాన్ని సంపాదించిన ముఖ్యంగానే కాపీ కొట్టి పాస్ అవుతానంటే వాడు వే గోస్ వేర్ ఇట్ లీడ్స్ నాకు ఒక ఎంబీబీఎస్ వస్తుంది తెలుసు హీ హీఈ్ అబౌట్ టు ఫెయిల్ ఇన్ అ టాపిక్ సబ్జెక్ట్ నేను చెప్పాను యు ఫెయిల్ డోంట్ ట్రై టు మ్యానిపులేట్ యు ఫెయిల్ అండ్ ఇట్ అగేన్ అంటే విన్నాడు కాదు ఆ స్వా మీరు ఇలాగే చెప్తారు విన్నాడు కాదు మా ఫాదర్ చాలా పవర్ఫుల్ ఆ ఫాదర్ ఆ ప్రొఫెసర్ గారిని పట్టుకునే వీడు రెండు మార్కుల్లో ఫెయిల్ అవుతున్న ఆ రెండు మార్కులు వేసి ప్యాస్ చేయించారు ప్యాస్ అయ్యాడు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డిగ్రీ సంపాదించి బయటకు వచ్చాడు నవ్వు కెనాట్ ప్రాక్టీస్ హీ కెనాట్ గెట్ గవర్నమెంట్ జాబ్ అండ్ హీ డజంట్ నో హౌ టు ప్రాక్టీస్ హిమ్సెల్ఫ్ అండ్ నవ్వు బీయింగ్ అన్ ఎంబీబీఎస్ హీ కెనాట్ డూ ఎనీ అదర్ థింగ్ ఎందుకంటే ఒక క్లోక్ వచ్చేసింది చూడండి ఎంబీబీఎస్ డాక్టర్ అనే క్లోక్ వచ్చేసింది ఈ కెనాట్ డూ ఎనీ అదర్ థింగ్ సో రొయ్య చేపల చెరువు బిజినెస్ మొదలుపెట్టాడు డౌరీతో నేనే అనబోతుంటే మీరు అన్నారు ఈ ఎంబీబీఎస్ డిగ్రీ తెచ్చి కొంత డౌరీ తీసుకొచ్చి దాంతో రొయ్య చేపలు బిజినెస్ తీసుకొచ్చాడు ఆ రొయ్య చేపల బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రొయ్య చేపలు లక్షలు లక్షల లక్షలు వచ్చేసి మళ్ళీ అలా కృంగిపోతూ ఉంటుంది దాంతో అమెరికా డ్యూటీ వేస్తే వీళ్ళందరికీ హార్ట్ అటాక్లు బెంగలు అన్నీ వచ్చేస్తాయి ఆ డ్యూటీ వేశారు వాళ్ళు ఫైవ్ డ్యూటీ ఎయిటీన్ పర్సెంట్ మొత్తం ఈ రొయ్య చేపల చెరువుల యజమానులు అందరూ కూడా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తారు గుండె పట్టుకుని మళ్ళీ వాడు మూడు మాసాలు పోయిన తర్వాత వీళ్ళ చెరువులో అమ్మేశారు వీళ్ళు అమ్మేసిన తర్వాత వాడు మళ్ళీ బ్యాక్కి వచ్చింది డ్యూటీ అయ్యో మా ఛాన్స్ పోయింది అని మళ్ళీ బెంగో రైట్ అల్ ఇట్ ఈస్ ఎండ్లెస్ ఇట్ ఈస్ సో ది ది పాయింట్ ఈజ్ ఆత్మా నిత్య ఆత్మ ఆత్మ వినాశము లేనిది అనే సత్యాన్ని తెలుసుకుని ప్రయత్నం చేయాలి తర్వాత సబ్సిస్ మినిమం కంఫర్ట్స్ తోటి జీవించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఆత్మస్వరూపంలో పూర్ణత్వాన్ని ఆనందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి దేహాభిమానంగా ఉన్నవాడు ఆ పని ఎన్నడూ చేయలేడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ తర్వాత ఎద్యి ఆద్యంత విక్రియ ప్రతిషేధే సర్వా విక్రీయా ప్రతిషిద్ధా తి మధ్యభావిక్రీయాణం స్వబ్దైరే తదర్థై ప్రతిషేధ కర్తవ్య అనుక్తనాది సమస్త విక్రీయాణం ప్రతిషేధో ఇహ శాశ్వత ఇత్యాదిన అక్కడ భాష సంస్కృత భాష చాలా మధురమైన భాష శంకరుల యొక్క ప్రోజు చదువుతూ ఉంటే చాలా మధురంగా ఉంటుంది సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి పుట్టుక మరణం రెండు ఉన్నాయి మధ్యలో ఇంకో నాలుగు ఉన్నాయి ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు అని చెప్తే మధ్యలో ఉన్న వికారములు కూడా లేవు అని చెప్పినట్టే అవుతుంది వేరే చెప్పక్కర్లేదు సో యజ్ఞపి ఆద్యంతయోహ విక్రియయోహ ప్రతిషేధే మొదటిది చిగురుది ఉండే వికారములు పుట్టుక మరణము వాటిని నిషేధించినప్పుడు సర్వాహ విక్రియా ప్రతిషిద్ధాభవంతి ఆ మధ్యలో ఉండే వికారములు నాలుగున్నాయి అవి కూడా ప్రతిషేధింపబడతాయి వాడు పుట్టలేదు మరణించలేదు పుట్టలేదు మరణించడు అయితే మధ్యలో వీడు పెరిగాడా అనే ప్రశ్న ఉదయిస్తుందా పుట్టుగాను మరణము లేనివాడికి పెరగడం ఎక్కడి నుంచి వస్తుంది క్షీణించాడా అని ఈ ప్రశ్నలు ఉండవు కాబట్టి వాటన్నింటినీ త్రోసిపుచ్చినట్టే అయింది తథాపి అయినప్పటికీ మధ్యభావినీనా విక్రియాణం మధ్యలో నాలుగు ఉన్నాయి ఏమిటవి అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగింటికి కూడా ప్రతిషేధ కర్తవ్య నాలుగింటికి కూడా వేరు వేరుగా చెప్పి నిషేధించడం అవసరం స్వశబ్దై తదర్థై స్వశబ్దై ఏవ ప్రతిషేధ కర్తవ్య ఎందుకంటే మానవుని యొక్క మూర్ఖత్వము ఆ భ్రాంతి చాలా దృఢమైనది వాడికి ఫస్ట్ లాస్టు చెప్పేసి వదిలిపెట్టేస్తే ఆ మధ్యలో స్టెప్స్ వాడు మళ్ళీ అక్కడ కూడా తప్పు చేస్తాడు నాకు పుట్టుకలేదు మరణం కూడా ఉండదు కానీ యవ్వనం మటుకు నాకు దృఢంగా ఉంది అంటాడు యవ్వనంలో ఉన్నవాడు ఈ యవ్వనంలో ఉన్నవాడు అలాగే ఉంటాడు టీనేజరు ఆ టీనేజ్ అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది అన్నట్టుగా భ్రమపడతాడు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాడు కాబట్టి వాడికి చెప్పాలి అయినా పుట్టుక లేదు మరణం లేదు ఆత్మకి టీనేజ్ కూడా లేదు ఆత్మకి మిడిల్ ఏజ్ కూడా లేదు ఆత్మకి ఓల్డ్ ఏజ్ కూడా లేదు అనే ఇన్నీ చెప్పాలి ఆత్మకి రోగం కూడా లేదు అని చెప్పాలి ఆత్మకి డయాబెటీస్ లేదు అని చెప్పాలి ఆత్మకి హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పాలి చెప్పకపోతే వాడు ఇవన్నీ చెప్పి అది ఒక్కడే చెప్పకపోతే అక్కడే తప్పులో పప్పులో కాలేస్తాడు ఎందుకంటే భ్రాంతి అంత బలమైన భ్రాంతి తదర్థై స్వశబ్దైరేవ ప్రతిషేధ కర్తవ్య కాబట్టి ఎన్ని భ్రాంతులు పడే అవకాశం ఉంటే వాటి అన్నింటినీ అంటే ఆ మధ్యలో ఉండే నాలుగు కూడా ఆ అర్థము వచ్చే ఆయా శబ్దములతో ఉచ్చరించి పలికి చెప్పాలి చెప్పాలి చెప్పించాలి కూడా చెప్ చెప్పాలి చెప్పించాలి చెప్పు పుట్టు ఆత్మకు పుట్టుకలేదు చెప్పు ఆత్మకు పుట్టుకలేదు ఆత్మకు మరణం లేదు సరే ఆత్మకు మరణం లేదు ఆత్మకు రోగ జరా మరణ జరా వ్యాధులు లేవు అని మళ్ళీ చెప్పించాలి అలా చెప్పించకపోతే మమ్మల్ని అక్కడ పొరపాటు పడుతూ అలా చెప్పాల్సిన అవసరం ఉంది స్వశబ్ద తదర్థై స్వశబ్దైరే ప్రతిషేధ కర్తవ్య ఏ నాలుగు స్టేజెస్ ఉన్నాయో వాటి అన్నింటి కూడా పికప్ చేసి ఆ అర్థం వచ్చే పదాలతో పికప్ చేసి ఆ స్టేజెస్సే చెప్పకపోవచ్చు ఆ అర్థం వచ్చే పదాలతో పికప్ చేసి మళ్ళీ నిషేధించి తద్వారా అసలు పొరపాటు చేసే అవకాశమే లేని విధంగా బాగా కట్టడి చేయడం అవసరం అందుకోసమని అనుక్తానామ యౌవనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథా సార్ అలా చేసినప్పుడు ఈ రెండు విక్రయ వికారములు జన్మ మరణము అనే వికారములను చెప్పి నిషేధించారే ఆ మధ్యలో చెప్పకుండా విదిలేసినటువంటి యౌ్వనము మొదలైన ఇతర ఇతర వికారములను కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది అవి ఆత్మకి లేవు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని గుర్తించి శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు అజోనిత్యాహాతోటి అయిపోయింది టాపిక్ నజాయతే అజహ నమ్రియతే నిత్య అయిపోయింది టాపిక్ సో వాక్యాలు పూర్తయిపోయాయి ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అయినా కూడా ఆ మధ్యలో ఉన్న వాటిని కూడా మెన్షన్ చేసి నిషేధించడం కోసం మళ్ళీ శ్లోకాన్ని కొనసాగిస్తున్నాడు ఏమని శాశ్వత ఇత్యాదిన శాశ్వత పురాణ నహన్యతే హన్యమానే శరీరే అనే ఆ పదాలతోటి ఆ మిగిలిన నాలుగు నాలుగు నిషేధించబోతున్నాడు శాశ్వత ఇది అపక్షయలక్షణా విక్రియా ప్రతిషిధ్యతే శత్ భవ శాశ్వత శాశ్వత అని చెప్పినప్పుడు ఈ అపక్షయమోనో ఒక వికారము ఆరింటిలో జన్మ మరణం తీసేసామండి ఇంకా నాలుగు ఉన్నాయి ఈ నాలుగింట్లో నాలుగోది ఏమిటి అపక్షయం క్షీణించిపోవుట ఆ వికారము ఆత్మకి లేదు అని శాశ్వత శబ్దము ఆ వికారాన్ని నిషేధిస్తోంది అపక్షయమనే వికారము నిషేధిస్తోంది శాశ్వత అంటే అర్థం ఏమిటి శశ్వతు భవ శాశ్వత శశ్వతు భవ శశ్వత్ అంటే సర్వకాలములయందు భవ ఉండేది శాశ్వత అలాగే ఉంటుంది ఎప్పుడు మార్పు చేర్పు ఏమి సూర్యబింబము అలాగా ఒక రకం శాశ్వతం పూర్ణ శాశ్వతం అభిప్రాయం కాదు దృష్టాంతం సో ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇక్కడ భూమి మీద సీజన్స్ వస్తూ ఉంటాయి కానీ సూర్యబింబం స్థిరంగా అలాగే ఉంటుంది సో ఆత్మ కూడా అంతే మన జీవితంలో కూడా ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనిషి తన హృదయంలో అన్వేషణ చేసుకుని తన మౌలిక స్వరూపం ఏటో తెలుసుకుని అక్కడ నిలిచి ఉండ ఉంటే ఈ సత్యాన్ని పట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఉదయంలో నేను మెడిటేషన్లో నా మౌలిక స్వరూపం ఏమి అంటే అహమస్మి సదాభామి సచ్చిద్్రూపుడుగా అంటే స్వయం ప్రకాశమైన ఉనికి అది నా మౌలిక స్వరూపం ఈరోజు పొద్దున్న అది రేపు పొద్దున్న కూడా అదే ఎల్లుండి పొద్దున కూడా అదే బ్రతుకున్నంతకాలం అదే అది దాంట్లో మార్పు ఉండదు ఈ లోపల అనేక మార్పు ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేహంలోను దీంట్లోను కానీ స్వయం ప్రకాశ సద్రూపంగా మార్పు అనేది ఉండనే ఉండదు శిశువు కూడా తొట్టిలో ఉయ్యాల తొట్టిలో ఉండే శిశువు కూడా స్వయం ప్రకాశ సద్రూపంగా నిలిచి ఉంటుంది అది సకల ప్రాణులలో సమానంగా ఉంటుంది అదే ఆత్మ ఆత్మ యొక్క ప్రతిఫలనము ఆత్మ అంటే ఆత్మని కాదు ఆత్మ యొక్క ప్రతిఫలనము సో అది శాశ్వతము కాబట్టి జీవితంలో బాహ్యంలో నిరంతరంగా మారిపోతూ ఉండి వాటితో బాటుగా మనం కూడా మారుతూ అవి పెరిగినప్పుడు మనం పెరిగి అవి విరిగినప్పుడు మనం విరిగి అవి నవ్వమన్నప్పుడు నవ్వి అవి ఏడవమన్నప్పుడు ఏడుస్తూ అలాగే జీవించటం తెలివితేటలు కాదు తెలివితేటలు ఏమిటంటే ఈ మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి అవలా ఉండగా మార్పులు లేని తన యొక్క పూర్ణ స్వరూపాన్ని పట్టుకుని అక్కడ స్థిరంగా నిలిచి అప్పుడు ఈ మార్పుల్ని ఫేస్ చేయొచ్చు పెద్ద సమస్య ఏం కాదు ఏవో మార్పులు వస్తూ వాటిని ఫేస్ చేయొచ్చు ట్రామాటైజ్ అయిపో ఫేస్ చేయచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే జీవితం బరువు అయిపోతుంది సో ఆ విధంగా శాశ్వత నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవర్గుణత్వాచ్ నాపిణయేణ అపక్షయ ఆత్మ శాశ్వత అంటే అపక్షయము అనే వికారము నాలుగవది ఆ మిగిలిన నాలుగింట్లో నాలుగోది మొదటిది కూడా లెక్కెడితే ఐదోది అవుతుంది ఆ ఐదో వికారము లేదు అని మరి చెప్పారు ఆత్మకి ఐదో వికారం ఎందుకు లేదు అపక్షయము అనే వికారము అంటే క్షీణించుట అనే వికారం ఎందుకు లేదు చూడండి ఒక పదార్థం ఉందనుకోండి ఒక ద్రవ్యం దానికి క్షీణించుట అనే వికారం ఉన్నది ఈ క్షీణించుట అనే వికారం రెండు రకాలు ఒకటి ఆ పదార్థము సవయవము దాంట్లో అవయవాలు ఉంటాయి ఆ అవయవాల్లో ఒకటో రెండో అవయవాలు విరిగిపోతాయి అప్పుడు అది క్షీణించుట అనబడుతుంది ఇప్పుడు ఇది సా ఇది ఇదే ఇది సవయవం దీనికి ఇది దీన్ని చూడండి మెడ దీన్ని కంబు కంబు అనేది అంటారు ఈ మెడ ఉన్నదే ఈ అంచు దీన్ని విరక్కొట్టే అని అనుకోండి ఘటం క్షీణించింది అపక్షయం అది ఒక రకం అపక్షయం అంటే దాని అవయవాల్లో కొన్ని అవయవాలు విరిగిపోవడం లేదా అడుగుని చిల్లు పడింది అనుకోండి అదే అపక్షయమే ఇటువంటి అపక్షయం సావయవ అవయవములతో కూడి ఉన్న ద్రవ్యానికి ఉంటుంది ఆత్మ సవయవము కాదు ఆత్మ నిరవయవం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ స్పేస్కి తరగడము వెరగడము పెరగడము ఉండవు ఎందుకంటే అది సవయవం కాదు కాబట్టి ఆత్మ నిరవయవం తన రూపంలో మార్పులు విరిగిపోవడాలు వల్ల వచ్చే అపక్షయం ఆత్మయందు లేదు అది మొదటిది నా అపక్షీయతే స్వరూపేణా నిరవయవత్వం ఇక ఇప్పుడు ఇది ఉందనుకోండి దీనికి ఇంకో అపక్షయం ఉన్నది దీనికి బ్లూ కలరో రెడ్ కలరో వేశారు రంగు వేశారు మెలమెల మెరిసిపోతుంది అక్కడ పెట్టారు సంవత్సరం పోయిన తర్వాత వచ్చి చూస్తే అపక్షయం వచ్చేస్తుంది ఆ రంగు పోయి వెలవెల పోతుంది సో రంగు పోయి వెలవెల పోతుంటే అది అపక్షయం దానికి ఏమిటపక్షయం దాని స్వరూపం అంతా అలాగే ఉంది కదా అపక్షయం ఏమిటి అంటే అంతకు ముందుండే గుణం పోయింది అది అపక్షయం ఇప్పుడు ముఖం ముఖంలాగే ఉంది ఏమిటింక సమస్య ఏమిటి అంటే అంతకుముందు మెరిసిపోతూ ఉండేది ఇప్పుడేమో గుణం పోయింది కాబట్టి ఏమో దాని మీద ఫౌండేషన్ ఏదో వేయాల్సి ఉంటుంది అది ఏదో అలాగా అదే అపక్షయం సో ఈ అపక్షయం లేదా ఒకటి ఉందా లేదా లోకల్లో ఉంది సో ఈ అపక్షయము ఆత్మకు లేదు గుణము ఉంటే ఆత్మకి గుణం ఉంటే ఏదైనా ఒక గుణం ఉందనుకోండి ఆత్మకి ఆ గుణంలో హెచ్చుతకులు ఆ హెచ్చు గుణం ఉంటే హెచ్చు దగ్గర వస్తాయండి గుణం ఏ గుణం లేకపోతే వెతికిపోయేం కానీ గుణం అంటే ఉంటే హెచ్చుదగ్గలు తప్పవు సో ఆత్మకి గుణం ఉందా లేదా ఆత్మ నిర్గుణము కాబట్టి గుణములను బట్టి వచ్చే అపక్షయము లేదు ఆత్మస్వరూపము చాలా నిర్దూరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక భయంకరమైన భ్రాంతి వలయంలో జీవిస్తూ ఉంటాం మన గురించి మనకి అనేకములైన తప్పుడు భావనలు ఉంటాయి కాబట్టి మనకేమో ఆత్మ గురించి చెప్తుంటే దేని గురించో చెప్తున్నారనిపిస్తుంది ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది ఆత్మ అనేది ఒక పెద్ద పండరాయి లాంటిది ఒకటి ఉంటుంది దాని గురించి ఆయన పాఠం చెప్తున్నాడు అని ఎందుకంటే మన మన గురించి మనకుండే భావజాలము భయంకరమైన భావజాలం అంతా తప్పే ఏ టు జీ అంతా తప్పే తుది నుంచి మొదలు మొదల నుంచి తుదిదాకా అంత దోషమే ఇంకా దాన్ని ఏంటే కంబట్లో కంబల్లో భోజనం చేస్తూ వెంట్రుగలు లెక్క మన జీవితంలో ఆత్మని విచారం ఉంటే అలా ఉంటుంది అంత తప్పే మొదల నుంచి తుద్దిదాకా అంత తప్పే వాడి ఇంకేం ఆత్మవిచారం చేస్తాం అంచేతనే ఈ భగవద్గీత ఈ ఆత్మవిచారం మానేశారు జనం మనం చక్కగా కరుణ కలిగి ఉండాలి కరుణగా ఉన్నట్లయితే ఎవరికైనా కష్టం వచ్చినట్లయితే మనం సేవ చేయచ్చు ఇది ఒక ప్రొఫెషనల్ సేవ ఎవరికైనా కష్టం వస్తే మనం సేవ చేయొచ్చు కంపాషన్ ఉంటే కాబట్టి చూస్తూ ఉన్నా కష్టం వస్తుంది ఎవరికైనా ఎవరికో వస్తుంది కష్టం ప్రపంచంలో దుఃఖానికి ఒకటి ఉంది ఏదో ఎరతక్వేకోసారి వస్తుంది తుఫాను ఒకసారి వస్తుంది ఎండలు ఇంకోసారి వస్తాయి వర్షాలు ఇంకోసారి వస్తాయి ఎండలు వచ్చినా కష్టమే వర్షాలు వచ్చినా కష్టమే నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు మనకి రాబోయే కష్టాలు రాబోయే కష్టాలు ఏమిటంటే ఎండలు కష్టాలు రాబోతున్నాయి ఆ తర్వాత జూన్ నెల నుంచి వర్షాల కష్టాలు రాబోతాయి కాబట్టి మీరు చందాలు భద్రం చేసి పెట్టుకోరు కంపాషన్ ఈ కంపాషన్లో మీరు చందాలు మీకు పుణ్యం వస్తుంది ఈ పుణ్యం వల్ల మీరు స్వర్గానికి వెళ్తారు ఇలాంటి పాఠాలు చెప్పి పది మందిని పోగేయగలం కానీ ఆత్మ వికారము లేనిది ఈ పాఠం ఎవరికి కావాలి ఎవరు చెప్పగలరు ఎవరు వింటారు చాలా విడ్డూరమైన విషయం కాబట్టి అధ్యాత్మంలో కూడా అంటే స్పిరిచువాలిటీలో కూడా చాలా షాలో లెవెల్లో నిలబడిపోతే పర్వాలేదు కానీ ఇంత లోతుల్లోకి వెళ్ళిపోవడం మరీ విషయం సో నేను మొన్న ఏదో పాఠం చెప్తా ఉంటే డిజైర్లెస్నెస్ గురించి ఆత్మ ఎందుకు కామనలు అని చెప్ప అంటే ఓ యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ కదా ఒక సో యు మీన్ totally desireless yeah totally desireless ah uh, so if atma is totally desireless you seem to be talking about buddhist uh, atma or some such thing he told yeah what you are talking what i am saying is atma is desirelessness that is what i am saying what it has to do with buddhist or samadrist what kind of uh, connection it is if it is buddhist then let it be so i am not trying to give a label to it why do you bring a label to it okay if you want to label it label it but don't make a controversy out of a label what i am saying what geeta says is atma akamaha mari kama na ekadu undi manu telusukuntanante untundi nu label vetadam manase telusukuntanante untundi kama sankalpo chikitsa adhrati hi bhiri hi hiri hi etad sarvam mana eva అది బృహదారినికి ఒక నిక్షత్రం నుంచి శంకర్లు వంద సార్లు కోడ్ చేస్తారు అంత అంత లోతును వెళ్ళనే కలదు ప్రజాత యథా కామాని సర్వాన్ పార్థ మనోగత అని ఉంటుంది కామన ఆత్మ ఎందుకు కామన లేదు అంటే అంత ఊలిక్కు పెడితే ఎలాగా ఆత్మ ఎందుకు కామన లేదంటే ఇది బుద్ధిజమా హిందూయిజమా ఐ డోంట్ టెల్ ది లేబుల్ యూ పుట్ ది లేబుల్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ లేబుల్ and did you come across a desireless person may hey, i keep quiet we'll see. desireless person you see whether you can be a desireless person hey, did you do come across a desireless person suppose i tell a name you will refuse it nenu manushu peru cheptanu cheptanu you em antaru a ayniki desire unda ayintaru aa mahatpuru peru teesukochi mana danni kalushitam chesinatte ayindi kada so don't tell all these stories atma is desireless and you are the atma Can you appreciate it? If not, try it. మై God bless you, try it. Don't oppose it. So, లోకంలో ఆత్మవిచారమును చేసి నెగ్గడం చాలా కష్టం అని చేతనే పెద్దలు ఏమని చెప్పారంటే గుడిగా మైకు పెట్టి ప్రచారం చేయమని చెప్పలేదు ఆత్మవిచారం భక్తి ప్రచారం చేయండి సేవని ప్రచారం చేయండి ఆత్మవిచారానికి ఏ ప్రచారం అక్కర్లేదు అలా దాన్ని ఎందు శ్రద్ధ గలవాడు ఎవడో ఉంటాడు వాడు వస్తాడు వాడికి అబ్బాస్తాడు అని కాబట్టి ఎందుకంటే మనిషి జీవితంలో ఏ భావజాలంతో జీవిస్తున్నాడో నేను మళ్ళీ అదే మాట ఏ భావజాలంతో జీవిస్తున్నాడో ఆ భావజాలము మొదలు నుంచి తుది వరకు తప్పది దాంట్లో నయా ట్రూత్ లేదు అయితే ఏమంటే మేము ఉన్నదంతా తప్పంటే ఇంకా ఏవైపోవాలి చూసుకో మరి యూ థింక్ అబౌట్ డిసైడ్ వాట్ యూ హెవ్ టు బికమ్ యూ ఓన్లీ హ్యావ్ టు బికమ్ ది బ్రహ్మ నథింగ్ ఎల్స్ పూర్ణ స్థితి చేరుకోవాలి పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ రీచింగ్ ది ఫుల్నెస్ బికాస్ పీపుల్ హ్యావ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ స్మాల్నెస్ సో ఆ డెఫినేషన్స్ లేబుల్స్ పట్టుకుని ఉండటంలో తృప్తి ఉంటుంది కానీ పూర్ణత్వం మీద అది ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఇస్ ఆల్ టుగర్ వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణముదర్ణ పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గిరుకిశో నమీ ఓం ద శ్రీకృష్ణాపణమ